సంకీర్తన సంఖ్య అరవై మూడు కాల విశేషమోకము గతియో తన్మాగం బుల కీలు వదలె సౌజన్యము పోయినది ందెక్కడి సంసారంబు ఏ దిశ ధర్మము కందైనది విజ్ఞానము కడకు తొలంగినది గొందులు దరిబడే శాంతము కొంచెం బాయ వివేకము మందుకు వెదకిన గానము మంచితనంపు మరి విచారము మాలిన్యం వైపోయినవి ఎరుకలు సంతోషమునకు ఎడమే లేదాయ కొరమాలెను నిజమంతయు కొండలకేగెను సత్యము మరగై పోయెను వినుకులు మతిమాలెను తెలివి తమకి కనెక్కడి బ్రతుకులు తడబడే నాచారంబులు సమమైపోయిన వుడే జాతి విడంబములు తిమిరంబితయు బాబగ తిరువే గడగిరి లక్ష్మీ రమణుడు గతి దప్పను కల రచనేమి